నీల మేఘము ఆ నల్లనైనటువంటి నేల మేఘాయను ధిక్కరించేటటువంటి శరీర కాంతి చేత పులుగు రాయని చట్టు పొలవన్నులుగు రెండుతో గరుత్వంతుని యొక్క రెక్కలే వరపిడి రాయిగా ఉండగా పైన ఉన్నటువంటి పీతాంబరము దాని మీద గీతలు గీస్తూ ఉన్నట్లుగా అరవిందములగించుకి హెచ్చు ఆ యూ కన్నుతో వికసించినటువంటి కామనులను ధిక్కరించుతూ ఉన్నటువంటి విశాలమైనటువంటి నేత్రములతో తోడా తోడా ంగీకారమైనట్లయితే ఎంత మూధుడైనప్పటికీ మహాపురుషుడైపోతూ ఉంటాడు ఆ పెరియాళ్ళ వారు ఏమాత్రము పాండించడం లేకపోయినా పాండిన తమలు ఉపహాసములని కూడా ఉపన్యసించాడు వాడి యొక్క అనుగ్రహం ఉంది అంతే కనుక విడని అర్థము కూడా వచ్చిన జనార్దను విభత్తుడారులను ఆ ప్రకారంగా వచ్చి రథం మీద ిగారట స్వామి అర్జునుడు నమస్కరించాడు ఆ నొగలలో కూర్చున్నాడట వెనక ఒక గురువు అట్లా కాశీ యాత్ర చేసి వస్తానయా అని ఆశ్రమం అది చూస్తుండని చెప్పి వెళ్ళారట వెళ్ళి ఒక నెల రోజులు తిరిగి వచ్చాడు వచ్చిన తర్వాత ఎరా శిష్య ఏమిటి సంగతులు అన్నారు చిన్న స్వాములు ఉన్నారు అయ్యా ఏం చెప్పమంటారండి దొంగల పడి ఆశ్రమంలో అన్ని దోసుకుపోయారు ఒక గిడ్డలు మేస్తలు పెంచున్నాడేమో చిద్విలాసంగా సవరించుకున్న అసలు నేను చెప్పా ఐహికమైనటువంటి విషయాల మీద మీరు మమత పెంచుకోవద్దురా అని చెప్పాను రా మీరు వింటున్నారా చెత్తం తమరు దేవతగా దేవతార్చన పెట్టే అక్కడ ఉన్నది అంత అది అన్నీ స్వామి నీ లేళ్ళలో అర్థం కావ్యా వీడిపోయేటప్పటికి ఇక్కడ వెనక ఊర్లో ఉండేవాడు ఉత్తరపాలెంలో జంగు బిల్లు వచ్చి కోడిని కొడుపుంజుని కొట్టుకు కొరుక్కుపోయింది అది అన్నది పోయింది పోతే తమ్ముడు అంటాడు ఒరే అచ్చాపిల్లిదే బలే పని ఆడి మీద ఈతనికి పాపం రెండో రోజ మూడో రోజు కోడిని కూడా కొరుక్కుపోయింద ఎంత పని చేసింది కోడే ఎంత పని చేసింది పిల్ల పనిపోయేటప్పుడు అప్పుడు బాధ అలా ఉంటూ ఉండదు లోకములో ఎంతో మందిని జయించాడు గాని అర్జునుడు అయిపోయింది తన శక్తి హే సర్వేశ్వర వచ్చి వాలారట ఆ చూశాడు సుధన్వుడు చూసి ఆహా అర్జునుడి యొక్క సుకృతము ఏమి సురాసురులకు సాధ్యముగా అనటువంటి వాడు జగదీశ్వరుడు వచ్చి ఆయన నొగలలో కూర్చున్నాడు అంటే ఈయన ఏం చేస్తాడు ఎట్లా అట్లా ఆ అర్జునుడు కొరకై పూర్వము మహాభక్తుడైనటువంటి భీష్ముడిని సంహరించాడు ఆయన ఏం చేసినప్పటికీ తప్పు పడటానికి అయినప్పటికీ ఆహా మన విషయం మాత్రం ఆయనకి తెలియదా అర్జునా సరే నీకు నాకు ఎక్కువసేపు యుద్ధం గాదు ఆ నీ ప్రతాపేమిటో నీ భక్తి ఏమిటో నా భక్తి ఏమిటో తేలాలి గాని నన్ను ఎన్ని బాణములతో నరుకుతావో నువ్వు చెప్పు అన్నాడట అనేటప్పటికీ స్వామి వచ్చి ఆ నగుల్లో కూర్చున్నాడు గనికే భయం లేదు అని మూడు బాణముల చేత నేను నరుగుతానయా అన్నాడు మూడు బాణములు నేను ఖండించకపోతే నేను విష్ణు భక్తునే కాదు చూడవలసింది అన్నాడట నువ్వు ప్రయోగించినటువంటి బాణములు మూడింటిని నేను నరకపోతే అప్పుడు చూడు అంటే వినాడు వారి మాటలంచి వీరలిద్దరు నాకు భక్తులు ఇందెవని శాప్తి అర్జునునకు రణజయం సుధన్మునకు స్వైకుంఠ పదమునిస్తూ ఆ చూశాడేడు స్వామి ఆహా ఇద్దరు అంతరంగ భక్తులు ఎవడి శాబ్ది జడకూడదు ఎలా కుదురుద్ది తుపాకి ఎక్కుబెట్టి ఇదిగో నేను కాలుస్తా అయిపోయింది నీ సమయం కాలుస్తా కానీ చివరి కోరిక ఏదన్నా ఉండు కూరు ఆ తుఫాయిన అదే ఆ చివరి కోరిక ఆడటేస్తాడు ఆ తుపానయ్యి అన్నాడా గించావులు అన్నట్టుగా ఇందులో ఎవరి శాబ్ది కూడా చెడకూడదు అయినప్పటికీ ఆ రణజయము అర్జును ఈ సుధన్మునకు మోక్షమును ఇస్తాను అని స్వామి తలంచాడట మరాలకేత నంద నుండు మార్గ నంబులెన్యో సుధన్ము పైన రాధి పైన మరాలకేత నందు మోహలీల వైవగా మరాలేతనందనేక విధములైనటువంటి బాణములు ప్రయోగించినటువంటి వాడై ఆ అర్జునుడి యొక్క రథాన్ని పైకి లెగ్గొట్టాడట సుధనుడు గగనములోకి వెళ్ళిపోయింది రథం స్వామి పట్టుకొని మెల్లిగా దించాడు ఆ రథాన్ని పట్టుకొని భూమి మీదకి దించినటువంటి వాడై అంటాడట చెల్లు చెల్లునని పౌరుషంబు చేత బాగా కొందర పడి ఇటు చేసి ప్రతిజ్ఞ చెల్లునని పౌరుషంబు చేత బాగా Sandhadi kaiyam buna dindajeesi natti Sandhadi kaiyam buna hmm? Sandhadi kaiyam buna Jara punji yonnasud Jaya dradudindindindajeesi nattle Yanukondhuwe moipudoppadu నిరంతరము వెంకటని అర్జున ఏమిటయా తొందరపడి ఇలా ప్రతిజ్ఞ చేశావు సాధ్యపడేటటువంటిది కాదు అంటే చిత్తం మీ అనుగ్రహం ఉంటే కాకేమిలేండి అన్నాడట ఆ ప్రకారంగా డితేణావ గోప గోపికా జనంబులను రక్షించిన ఫలంబు అందు నిక్షేపింప ఆ సర్వేశ్వరుడు ఈ గోపాలులను గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపికా జనాల్ని కాపాడినటువంటి ఫలితాన్ని దాని వచ్చినటువంటి బాణమును సమీపమునకు రాకుండానే ఖండించాడు సుధనుడు రెండవ బాణాన్ని మరలా అరిబోసి ఆకరణాంతంగా లాగి వదిలాడట అర్జునుడు అటు సమయంలో ఆ తాను ఏది వరాహావతారమును ధరించి భూమిని ఉద్ధరించినటువంటి ఫలితాన్ని ఆ బాణమును ఎందు నిక్షేపించాడట స్వామి దాన్ని కూడా ఖండించేశాడు ఇక వెంటనే విషాదము చెందాడు ఏమి అని మరల ఇక తప్పదు స్వామి ఉన్నాడు ఏం చేస్తాడు మనకెందుకు అనుకున్నాడు ఆ ప్రచండమైనటువంటి సంధింపల్లి రామావతార కాలం మహర్షులను రాక్షస సంహారం చేసి మహర్షులను ధరించిన ఫలితం అందునిక్షేపింప ఆ రామావతార కాలములు మహర్షులను కాచినటువంటి ఫలితాన్ని దారిపోసాడట స్వామి నరికవతల వారేశాడు సుధనుడు ఆయన ప్రతిజ్ఞ చెల్లిపోయింది మూడు బాణములు నరికేశాడు గనక ఆయన ప్రతిజ్ఞ చెల్లిందట కానీ మరి అర్జునుని యొక్క మాట అందులో నరికబడినటువంటి ములిక ఉన్నదే మొదటి ముక్క అది పోయి సుధను తల నరికింది వాడు సంకల్పం అలాంటిది లేకపోతే ఏమున్నది ఆ తల లేచిందట పైకి లేచి ఆ స్వామికి అభిముఖంగా తిరిగింది తిరిగి అంటు గట వందనమో వందనమో నందకుమార వందనమో వందనమో నందకుమారందు లేక ఎందువని నిందుక బుందములు వినుతును గోవిందాము వరదానందనిధి వందనమో వందనమో నందకుమారో వందనమో నందకుమార నిన్నుగాన గిన్నెనాళ్ళు కన్ను వాలెన్నెన్నుగోలి ఉన్నవాడ వెన్నుడాన బన్నమూలు సున్న జేతి నెన్ను చూపి ముట్టికివే నన్ను గొంపు వందనమో వందనమో నందకుమార వందనమో వందనమో నందకుమార జన్మముల నేదదాల సంస్కృతుల స్వామి ఆ అనేక జన్మలేక ఎత్తలేను ఈ సంసారం ఏదలేను చెత్తదాల జన్మముల ఏదగాల సంస్కృతి నే తొత్తునై కొన్నాడు కోదు దిత్తిలో బోలి తొత్తునై కొన్నాళ్ళు మత మొత్తునై కొన్నాళ్ళు నిన్నుగానగింది నాళ్ళు ఉన్నవాడ వందనము వందనము స్వామి నన్ను అనుగ్రహించవలసింది అని ఆ శిరస్సు పైన లేచి నిలబడి స్తోత్రం చేస్తూ ఉన్నదట ఆ ప్రకారంగా స్తోత్రం చేస్తూ ఉంటే ఆ శ్రీకృష్ణుని పాదములను ఒక చింతనగా వింపుతూ ఆ ప్రకారంగా చేస్తూ ఉంటే చూశాడడా అర్జున ఎలాంటి మహాపురుషుడు చెప్పడానికి పరిమితి లేదు నీ మూలమున సాహతం తప్పలేదు అని ఆ గరుత్మంతుని పిలిచాడడా ఈయన తీసుకెళ్లి ఆ పాదముల పడినటువంటి శిరస్సుని బటును అలా మీటేటప్పటికి స్వామి లేచి వైకుంఠలోకానికి వెళ్ళిపోయింది ఆ శరీరం కూడా అదృశ్యమైపోయిందట అటు సమయంలో అతని యొక్క అగ్రజుడు ఉన్నాడు సురథుడు ఆయన చూశాడట చాలా బాధ కలిగినది ఆ స్వామి ఎలా ఉన్నది మీరు చేసినటువంటి పని అంటే బొగ్గుల గై గంధపు చెట్టులు కాల్చినట్లు ఉన్నది ఆ ఏది రేగు ఇదిగో ఒక గిద్దుడు రేగుపల్లి ఇగో మణులు ఒక గిద్దు ఇస్తానన్నాడు అంటే అంత మాయకులు ఆ వాటి విలువ లేకుండా అలా చేస్తూ ఉంటారు అలాగే ఆ రేగుపళ్ళకై మణులు ఇచ్చినట్లుగా బూడిదకై కస్తూరి ఇచ్చినట్లుగా ఉన్నది అయితే నీ యొక్క మహిమ నారదాదుల వల్ల మేము తెలుసుకొని అంతరంగమును నిన్నే ధ్యానించుతూ ఉంటే నా తమ్ముడిని ఇలా చేశావు ప్రతికి నాలుగు ్రతుకుతాం కానీ ఎంతకాలమునకైనా మరణం తప్పదు గనక ఆ నీ సమక్షములో పోవటము అంతగా నా ఇంకా మాకు కావలసింది లేదు నన్ను కూడా ఆ మా సోదరుని మార్గమునే అనుగ్రహించవలసింది చేయగలిగింది లేదు అని తండ్రిని ఓదార్చినటువంటి వాడై ఆయన బయలుదేరాడట అంటే అర్జునుడితో అంటాడట సామాన్యుడు కాదు సురధుడు సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు సోముడు గలాసమృద్ధి అందు నగధాముడు తీవ్రధనమునందు శుద్ధాముడు వైభవమందు తీవ్రధాముడు తేజస్సు నందు ఎన్నో తములు ప్రసన్న బుద్ధితో నన్ను బుద్ధి ధ్యానం వణదించిన తను తశీలు బావు దౌర్య సంపన్నుడి మహనీయుడు గలడే సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు నాటు విలాసము కావ్యమున వర్ణనము పోరు చేయు వెంకటాక్షుని సాక్షిగా తెలిపేద సామాన్యుడు కాదు సురథుడు సామాన్యుడు కాదు అర్జునా కాదు అర్థుమా ఈ యొక్క సురధుడు అంటే నిరంతరము కూడా నా విలాసములు కావ్యములలో వర్ణించినటువంటి వెంకటదాసుని సాక్షిగా చెబుతూ ఉన్నాను అని ఆ సురధుని యొక్క మహిమ చెబుతూ ఉన్నాడట స్వామి అతి సమయంలో సురధుడు శ్రీకృష్ణ నరులపై ఆసుకర్షము కురిపించురడు శ్రీకృష్ణ నరులపై ఆసుకర్షము కురిపించదు ఒక దివ్యాశ్రమును సంధించాడట అర్జునుడు ఎన్ని బాణములు ప్రయోగించినప్పటికీ వాటిని అన్నింటినీ కూడా తిరస్కరించి ఆ అర్జునుడి యొక్క రథాన్ని పైకి తీసుకు ఆ సురజుడు యొక్క రథాన్ని అర్జునుడు ప్రయోగించినటువంటి బాణం చేత పైకి లేచిందట సురధుని రథం లేచింది అర్జును యొక్క బాణమునకు అందుండి సమానమైనంప జగనందే ఉండి వేశాడు ఏది వాయున్ని సంఘించాడు సురధుడు అర్జునుని యొక్క రథం భూమిలో ఉండిపోయి సగానికి దిగబడిందట అప్పుడై అర్జునుడు రథము పెగలింప అప్పుడక్కరీ అరదంబు బెగలింపగా చూసిన పట్ట కదలదయ్యే సురదు భుజశక్తి బలము చూపింపరి చాల నూరకుండే అర్జునుడు దిగాడట కథం మీద నుంచి దిగి ఆ చూశాడు అర్జునుడు వల్ల కాల సురదు భుజశక్తి చూపింప ఆ స్వామి చూస్తూ ఉన్నాడట అతని బలం తేలాలి తెలియాలి అర్జునుడు కూడా అని ఈ మెదలకుండా ఊరుకున్నాడు చేతుల తోడబట్టి లాగి కదల సార సాధుని మహిమయం చోరకుండే ఆంజనేయ స్వామి దిగి వచ్చాడటా కపిధ్వజుడు గనక అర్జునుడు ఆయన దిగి వచ్చాడు వచ్చి చూశాడట రెండు చేతులతో చేతులతో పెట్టాడట ఆయనకి కాదల్లా స్వామి యొక్క మహిమ నా వల్ల ఏమవుతుంది అని వదిలిపెట్టి మరలా ఎక్కాడు అట్టి సమయంలో సురధుడే ఇది వచ్చాడట గడ్డిపోసలు లేపినట్టుగా లేపాడు అర్జునుడి యొక్క రథాన్ని భూమిలో నుంచి బయటికి తీశాడట విసరు గగనమునూ పురికి పసమిపు తండ్రులను అందరి ఒకసారి తలంచు విసరు గగనమునకు మీకు విసరమంటావా లేకపోతే ఇక గుర్రం అంటే వెళ్ళడం మానేసి హత్తిపురానికి ఏమైనా వెళ్ళిపోతావా అక్కడికి గిరాటమంటే వేస్తాను పంపిస్తూనే నా రసముల స్వర్ణము చేత చూర్ణం చూర్ణం చేయమంటావా నీ సైన్యాన్ని ఈ రథంతోనే ఆ తునాతులు చేయమంటావా ఏం చేయమంటావు ఆలోచించు అన్నాడట అర్ధచంద్ర బాణంబున దక్షిణ హతరగా వెంటనే అర్జునుడు ఒకది వ్యాక్రములు సంధించి ఆ గుడి చేయిని అడిగేశాడట అది సమయంలో చూశాడు మహాయోధులు వారికి పౌరుషమే ప్రధానం వామహత్తంబల గదాయుధం ధరించి రెండు వేల రథంబులు నాలుగు వేల మాతంగులు షడ్ సహస్ర తురంగంబులు లెక్క గుమించుర కాల్బలంబులు ఎడమ చేత్తో పెట్టాడటటువంటి వాడే వరుస పెట్టి ఆ రెండు వేల రథములు నాలుగు వేల ఏనుగులు ఆరు వేల గుర్రములను అనేక మంది కాల్బల్మును నరిగితే అర్ధచంద్ర బాణమ్మ అతని వామభాగం ఆ అర్జునుడు ఇంకొక బాణాన్ని ప్రయోగించినటువంటి వాడై ఆ ఎడము చేతిని కూడా నరికేశాడట నరికేటప్పటికి ఆ శరస్సు లెగ్గొట్టాడు ఇంకేముంది చేతులు లేకపోతే అట్టి సమయంలో స్వామి అన్నాడట అర్జున ఏం చెయ్యాలయా నీ కొరకై ఆ ఎలాంటి భక్తులను నేను పోగొట్టుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని ఆ గరుత్మందుని పిలిచాడడా ఇతన్ని తీసుకుపోయి ఆ గంగా ఈ శిరస్సుని ఉంచవలసింది అని ఆజ్ఞాపించితే ఆయన తీసుకుపోతూ ఉన్నాడు రివ్వునా ఆ శంకరుడు వాడు సాంబమూర్తి కైలాసములో ఉండి ఆయన తీసుకురావయా ఆ శిరస్సును అన్నాడు తెప్పించి ఆ కపాలమాల అంటారు కపాలధారి ఆయన మెడలో ఉన్నాయన్ని ఇట్లాంటి తులసి పూసలు తామరపూసలో ఇదిగో దూదితో చేసినయో కాదు పుర్రెల దండ అందులో ఆ కొలికపోసగా ఎక్కించుకున్నాడట సుధను యొక్క శిరస్సుని పరమభ సురధుని యొక్క శిరస్సుని ఆ ప్రకారంగా ఆయన కూడా ఆ ఇద్దరు కుమారులు పోయేటప్పటికీ ఆ హంసధ్వజ మహారాజు ఎదురు వచ్చి నమస్కరించాడు బాధపడబోకవయ్యా ఏం పర్వాలేదు ఆ నేనున్నాను తప్పలా ఇలా అని ఆయన ఓదార్చి అతని రాజ్యమందు ఐదు హస్తి పురికి అంత మీదేతుంపాత ఐదు రోజులు అక్కడ అతని యొక్క రాజ్యములో ఉండి ఆ స్వామి మరల హస్తిపురానికి వెళ్ళిపోయాడట అర్జున ఆ మిగిలినటువంటి విషయం కాని తిరిగిరా చప్పును అని ఆ ఈయన హంస కేత మహారాజు కూడా అర్జునుడి వెంట మరలా మిగిలినటువంటి యాత్ర పూర్తి చేయడానికి ఇంతవరకు కానీ ఇది ఎందుకు చేశాడు సర్వేశ్వరుడు అంటే పెద్దలు చెబుతూ ఉన్నారు అంబోధి ని యొక్క హృదయం ఎవరికి తెలియదు ఒక్కొక్కసారి అనుకుంటాం అరే రేరే అలాంటి వాళ్ళకి అదేమిటి అని ఏమున్నయో గత జన్మలో ఉండేటటువంటి పరిస్థితులు వాడి యొక్క లీల ఎలాంటిది అంటే అంబోధి సముద్రాల్ని దిబలు వేసి ఊస్తాడట ఊరులను నాశనం చేసి సముద్రంలో కలిపేస్తూ ఉంటాడు మేరు పర్వతాన్ని గడ్డిపోసతో సమానంగా చేస్తూ ఉంటాడు గడ్డిపోసను మేరు పర్వతంతో సమానంగా చేస్తూ ఉంటాడు మంచు చేతనే దహించుతూ ఉంటాడట అదేమిటి అంటే ఆయనకు అది ఒక వ్యసనము అన్నారు మనమేమో సర్వేశ్వర సంకల్పము అంటారు పెద్దలేమో ఆయన లీల వినోదము అందుచేత అలాంటి భక్తులైనప్పటికీ వారిని అలా పంపించవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ తరువాత ఆ గుర్రములు మొత్తము తిరిగిందట సమస్తమైనటువంటి లోకము తిరిగి వచ్చేసింది సంవత్సర కాలం అయ్యేటప్పటికీ వచ్చిందట ఎక్కడో ఉత్తర సముద్రము అవతల ఉన్నటువంటి బగదాల్ భీడు అనేటటువంటి మహర్షి దగ్గరకు కూడా వెళ్ళి స్వామి స్వయముగా ఆహ్వానించాడు ఆ ధర్మరాజు ఆ రాజ్ అశ్వమేధయాగం చేస్తూ ఉన్నాడు అంతమవుతూ ఉన్నది ఆ సమయానికి చైత్రశుద్ధ పూర్ణిమ నాటికి మీరు కూడా రావాల్సింది అంటే చెప్తాం మాకెందుకండి ఏదో ఇక్కడ తపస్సు చేసుకునే కాదు ధర్మజుని యొక్క గొప్పతనాన్ని మీపోటు వారందరూ కూడా చూసి ఆయన దీవించాలి గనక రావాల్సింది అన్నారట ఆ ప్రకారంగా వారందరూ కూడా చైత్రశుద్ధ పూర్ణిమ నాటికి హత్య వచ్చారు సర్వేశ్వరుని యొక్క భార్యలు పదహారు మంది అందరూ కూడా వచ్చారు దుక్మిణీ దేవిని పాండవ కాంతలందరూ కూడా అనేక విధములుగా పూజించారట ఏది పురుషులైతే పోయారు గాని భారత యుద్ధంలో స్త్రీలందరూ ఉన్నారు అందరూ కలిసి ఆమెను పూజించారట పూజించి స్తోత్రం చేస్తూ ఉన్నారట నీరీ నీరజ జాత వదన రజనీ వదన భవదన కుందరదన పార్జన వనడాణి పారవార కుమారి భణాయత గలకోరి నీరజ జాత సదన నీటిపత్తమనగదే లోగమలో సంపదలే కాలము వంతిల్లున హసుమంత కజనని మాకంఖలదేరీ దినసాకల జంబుకజేయ మువైకొండ నివాసిని రామగాంతా సుగుణకని వెంకట దాసుని మనస్తవనములు సుందరులు నిస్ఫుటములు మన కరులు కమ్మ విరులు చక్కని కుమార బరులు ఎడతె గుండెడు సిరులు ధాన్యము నిండిన పురులు నీ కరుణ కృప కలిగిన ధనుభూతులు నేరీన కొ రుక్మిణీ దేవిని ఆ ప్రకారంగా ఏది పాండవ కాంతలే కాదు మొత్తము కౌరవ స్త్రీలు అందరూ కలిసి ఆమెను ధ్యానించారు ఆమెను ఆ స్తోత్రం చేశారట అలాంటి సమయంలో ఆ భగ భగదావ్యుడు అనేటటువంటి మహర్షి ఉన్నాడు ఆయన చాలా పెద్దవాడు ఎంత పెద్దో చెప్పడానికి వీల్లేదు వయస్సులో ఆయన అంటాడట వ్యాసునితో మునికుం సా శ్రీ బాధరాయణ మునికులోత్తం సా శ్రీ బాధరాయన వినుమునానుడి గను కృష్ణుని మునగీతడు గల ధనము హరిచందనము సామృత దేవనులు లోపడు మునికులోత్తం సా శ్రీ వ్యాస మహర్షికి చెబుతూ ఏది ఆయనకి సాక్షాత్ నారాయణ స్వరూపుడు వ్యాసుడు అన్నారు ము మనము దేతలు ఇలాంటి వారు ఎవరు కూడా వారి యొక్క మహిమను చేయటానికి చాలరు అప్రమేయుడు సుప్రసిద్ధుడు ప్రదీపుడు లక్ష్మీప్రియుడు లోక ప్రోకప్రభుడు నేడి ప్రపంచాది ప్రజల అవతరించను మునికులో अप्रमेड़ सुप्रसिद्धुडुरु रुप्रभा